మా పట్ల చేసిన దేవుడవు ప్రభ ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలండి మా జీవితాల్లో చేసిన దేవుడవు నీకు వదనాలు నీ చేసిన ప్రతి మేలు మరువగా ప్రభ నీకు సన్నిధిలో నీకు కృతజ్ఞతా చెల్లించుకుంటున్నాం నాయన ప్రభి మహాగణవు మహాశక్తి మంతుడు ప్రభా సర్వోన్నతుడు నాయన అతని ప్రభ సార్వభౌముడు ఏసీ భూమి అంత నీది నాయన మాకు ఇచ్చినవన్నీ కూడా నీవే ప్రభ అతని మాకున్నవన్నీ కూడా నీవే నాయన మాకిచ్చిన సమాధానం సంతోషం కూడా అది మేము నీ అద్దు నుంచి పొందుకున్నాం ప్రభా నీకు గొప్ప ప్రేమను బట్టి నూతన వాత్సలిని బట్టి ప్రభ వందనాలు తెలిస్తున్నాం నీ పాద సన్నిధిలో ప్రభాన మేము సాధిలపడి ప్రభా నిన్ను స్ంచుటకు మాకు ఇచ్చిన యొక్క వందనాలు తెలుస్తున్నాం నా దేవుడవు నా రక్షకుడవు నా పోషకుడవు ప్రభ నా దాగు చోటు నీ వై నీ వందనాలు తెలుస్తున్నాం ఆపత్కాల మందు మేము నీ సన్నిధికి ప్రభా తండ్రి కోటకు ప్రభ మేము చేరుటకు ఆశ్రయపురమును ఆశ్రయించటకు మాకు ఇచ్చిన యొక్క ధన్యత కొరకై నీకు వందనాలు తెలుస్తున్నాం విమోచకడ ప్రతి ఒక్క బిడ్డని ప్రభను విమోచించినావు ప్రతి ఒక్క బిడ్డను మీరు ప్రేమించినావు ప్రభ రక్షించినావు ఆయన మా పాపంలో క్షమించినావు ప్రభ నీ సన్నిధిలో ప్రభ పరిశుద్ధంగా మరి మేము నిలబడేటకు ప్రభ మాకు ఇచ్చిన యొక్క వందనాలు తెలుస్తున్నాం నా విమోచకుడు మేము ఏమి ఇచ్చి కూడా మీరు మనం తీసుకున్నలేము ప్రభ ఎందుకంటే మా పట్ల మీరు చేసిన గొప్ప కారణం ఆశ్చర్యకారు అద్భుత క్రియలను వర్ణించటకు ప్రభ మా నాలుకలు సరిపోనాయన అన్న దినము ప్రభాని యొక్క సన్నిధిలో మేము గొప్ప వాత్సల్యంలో ప్రభ ప్రేమను చూస్తున్నాం ప్రభా అతన్ని అనుక్షణం అమ్మలు కాపాడుతున్న దేవుడు ప్రభ ఈ సాయంత్రకాల సన్ని మంది ప్రతి ఒక్క విడ నడిపిస్తున్నందుకు నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఆటంక పరుచిన అంధకారం చీకటి ద్రోత్మ శక్తులను ఏ శక్తిగా నా వల్ల కాల్చి వేస్తున్నాం ప్రభ నా తండ్రి ప్రతి నా ప్రభని యొక్క వాక్యంలో వినటకు ప్రభావ వేగిల పరచండి ఏసర తండ్రి ఆటంకపరుతున్నటువంటి ప్రతి కార్యంలో తండ్రి పారద్రోలండి ప్రభా ఈ యొక్క కోరికలో ఆది అంతము మీరే ఘనత ప్రభన తండ్రి పొందుకోవడం సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏశ్వయ శక్తి కలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తూడా హలతుడా చాటునా నే నివసి దను సర్వశత్తుడా నే విశ్వించదను బలమంపుడా ని సన్నిధి రాత్రి వేళ కలుగు భయాముకైనా పగాటిలో ఎగిరే బాణముకైనా చీకాటిలో సంచారించు తేగులు కైనా మెల్లా వేధించి రాది కైనా నే ఏ సయ్యా వెయ్యి మంది నా ప్రక్క పడిపోయినా పది వేలు నా చుట్టూ కూలినను అంధకారమే నన్ను చుట్టూ ముట్టినా మరణ భయమే నన్ను వేధించిన నే పాయాను నే దిగులు చందాను ఏ నా తోడు నీవే బాల నీ సన్ని దినే నే ఆశ్రమించేదా ఆను దీనాము ఏసయ్యా ఏసయ్యా ఏ yesaya ninu preminchu varinithapinchu vara ninne riginavarini ganaparshuvaa ninu preminchu vaari సోదు యశప్రభా ప్రచున్న దేవ నీతి మంత్ర అబ్రాహ్మ శాఖల గొప్ప దేవ ఇజ్రాయల్ ఆసిన దేవ నా దీవానికి సుదం మా మా ఉదయంలో మీరు ఆశ్రమే ఉండండి నా దేవ ఈ లోకం అసలు గతించిపోతున్నాయి కానీ దేవుని చిత్తం చేసే వాళ్ళు నిరంతరం వాక్యం తెలుస్తుంది ఈ లోకంలో ఎందుకు పుట్టించాను అంటే నీ చిత్తాన్ని చేస్తానికి మమ్మల్ని పుట్టించాను యశ్వ్రభ నా దీవానికి శోతం చేస్తు అనేక ఏర్పరచుకోలేదు కానీ మీ వెతికి నా దీవానికి శోతం వెతికి కౌగిలించి రక్షణ ఇచ్చి రక్తంతో పాపం కడిగి నీ సత్తుగా చేసుకున్నాను నా ఆశయానికి వందలు చేస్తున్నాడు ఇంకా ఆశని మాకు చూపించండి నా దీవానికి శతం నీ ఎందు నీ ఎందు భయంభక్తి పీతిగల సేవ చేయాలా నా దీవానికి శోతం నీ ఇస్తు ఉండాలా చాలా మంచి దాసులోని పేరు తెచ్చుకోవాలా ఆ పేరు కోసం నువ్వు మీ ఆత్మధర నడిపించమని ప్రార్థు మీ జ్ఞానం ద్వారా మా సబ్బుద్ధి బుద్ధి తొలగించి పరిశుద్ధ జ్ఞానంతో నాతో మీరు మాట్లాడి మా అందరితో మాట్లాడి మీరే ఆత్మ నడిపి మాకు దయచి మినిస్టర్ వాడితో మీన్ సార్ అన్నాసక అపస్త్రకాలం మేమంట ఆరు ఏడు చదుమాధవి ఆరు ఏడు ఎనిమిది ఆరో అధ్యాయంలో ఏడో వచ్చిన బ్రదర్ ఫస్ట్ చాప్టర్ యాడ్స్ ఫస్ట్ చాప్టర్ యాడ్స్ ఫర్ చాప్టర్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే బ్రదర్ నైన్ వరకు ఓకే బ్రదర్ కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలం ముందు రాజ్యమును మరులా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునట మీ పని కాదు చూడండి అలా ఇజ్రాయెల్ కోసం ఇజ్రాయల్ కు మళ్ళా ఏమంటారు అక్కడ చూడమ్మాసారి ప్రభు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు అందరూ కూడించ అందరూ అక్కడ ప్రభుతోని ప్రభుత్వం ఈ అపస్సు మాట్లాడుతున్నారు ప్రభువా ఈ కాలం మందు ఇస్రాయేల్ కాలం మందు రాజ్యమును మరలా అనుగ్రహించదవా మళ్ళా రాజ్యం అనుగ్రహించవా అని ఆయన అడుగగా ఆయన ఆయనకు అడగగా ఆయన ఆయన కాలములను సమయములను కాలం స్వయం మీరు తండ్రి తన స్వాధీనం ఉన్నాడు అలా కాలం సమయం తన తండ్రి తన కాలలో అంటే ఏసు ప్రముఖ అక్కడ తిరగబెడుతుంది ఈ పని కాదు మీ పని ఏముంది నేను చెప్పింది పనిచేయమని నేను నేను చెప్పింది పని చేయండి ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ వాటిని తెలుసుకోనట్ట పని కాదు కాదు కనుక అయినాను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అలా ఇక్కడ ఏమంటే పరిశుద్ధాత్మ కోసం చెప్తున్నాడు ఏసప ప్రభు ఆత్మస్వరూపి ఉన్నాడు పాత నిమ్మిన తండ్రిగా నడిపించినాడు మన కుమారుడుగా వచ్చినాడు ఇప్పుడు ఆత్మస్వరూపుగా ఏం చేస్తున్నాడు మన యుద్ధంలో నడిపిస్తున్నాడు ఇక్కడ చూసారా పరిశుధాత్మ లేకే మనం నడవలేము ఏసలేనిది నడవలేము పాట ఉంది కనుక ఇక్కడ చూస్తే పరిశుధాత్మ ఉంటే ఏం చేస్తున్నా అంటారా పతి పాపం నుంచి పతి ఏం చేస్తున్నాను అది మనకు తెలియబెడతానంట అక్కడ పరిశుధాత్మ మీద అయినా నువ్వు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు పరిశుధాత్మ మీద వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు అలా అంటే ఇక్కడ ఏమంటారు పరిశుధాత్మనే శక్తి దేవుడు ఇక చెప్తున్నాడు పరిశుధాత్మనే శక్తి దేవుడు ఈ లోకంలో మా శక్తి ఉన్నాడు కనుక అందరికన్నా ఉన్నతమైన శక్తి పరిశుధాత్మ శక్తి దానికి పొడగొట్టాలంటే ఏమన్నారా నీకు పరిశుధాత్మ శక్తి అవసరం ఇది చాలా మంది పరిశుధాత్మ వాక్యం చెప్తూనే కానీ దాని విజయం పొందలేరు చెప్తానే ఉంటారు కనుక పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు సరస్వతం నేర్పిస్తాను నా ఉన్నే నీకు బయటపడతా ప్రభు చెప్పినడు కనుక ప్రభు శిష్యుడు నేర్పించిండు ఇప్పుడు శిష్యులు లేరు కనుక ప్రభు మనం ఉన్నాం ఆ కాలంలో అపోవసులు ఈ కాలంలో మనం ఈ కాలంలో మనకు వాక్యంధర దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఆ కాలంలో శరికంగడు యేసు ప్రభు ఎమ్మిడించి శిష్యుడు వాళ్ళకి ఇది నేర్పిస్తున్నాడు కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు మీరేముట శక్తివంతుడు అంట హర్ అలియ మీరేమిడు శక్తివంతుడు ఏసుని ఎమ్మడించి వాడు శక్తిమంతుడు అలలియసుని ఏమలమ్మడిచ్చే వాళ్ళే శక్తిమంతుడు ఇంకేమంటుడు కనుక మీరు ఎరుసలేములోను ఎక్కడుంటారంట అక్కడ ఏమంటాడు పాశ్చేమే ఎరుసలమంటే దేవుని ఒక సన్నిధి చర్చల యూదయ సమరయ దేశముల ఎన్నంతటను యూదయా సమరయ దేశం భూదిగ్రంథముల వరకును బూది వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను చెప్పాను అలా లూయా అయితే వీళ్ళు ఎట్లెట్లా వాడబడతాను ఎట్లకెక్కడ దేవుడు ముందరే తెలియవేచినడు అలాయ నాకు సాక్ష్యం అవుతారు ఏమంటే నా సాక్ష్యం చెప్తాను మీరు ఆ అపోత్త కరంలో చూస్తే మూడంత చేయకుండా కుంటలు చేసినప్పుడు వాళ్ళ ఆశ్చర్య పడిపోతారు మీరు నదిలోనే విశ్వించిన ఏసు ఈయనకు లేపినని చెప్తారు ఆ కుంటలు గంతులేసి పోతుంద ఎప్పుడు ఆలోచించనుక దీవన ఫస్ట్ వాళ్ళ కరంలో అక్కడ జరిగింది కనుక అయితే మన జీవితంలో జరగాలంటే పరిశుద్ధాత్మ మనం ఉండాలా వాక్యం ఉండాలా వాక్యం సత్యనే ఎప్పుడు గ్రహిస్తారో దుస్టులు ఓడిపోతారు దుస్మి బలవంతుడు కనుక కానీ మనం కన్నా బలవంతుడు మన ప్రభు ఆ బలం పొందిన వరకు మనం బి బలవంతుడు కనుక బలం పొందుకోవాలా మనం కనిపెట్టుకోవాలా దానికోసం కనిపెట్టుకోవాలా అయితే ఈ కనిపెట్టుకుంటే ఉంటేనే నీ ఏమనే చేసినాయి వాడు ఓడిపోతారు కనుక నీకే విజయం కనుక ఐకన వంతుడు ఇక్కడ చూడు రోమా దేమ్ రోమా రోమా రోమాలో 13, ఫిఫ్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ చూడమ్మా ఎయిత్ చాప్టర్ రోమా 8 చాప్టర్ మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వారై ఉందరు అలా అద్యా శనివారం చచ్చిన వాళ్ళు మీరు చావాల్సిన వాళ్ళు ఇక్కడ చూస్తే శనివాళ్ళు వాక్యం చెప్తుండ్రు ఏ మాత్రం వాళ్ళు జీవం ఉండది శరీవాళ్ళు అంటే ఈ రకమైన అంత కదా వాళ్ళు ఏ మాత్రం జీవం జీవం ఉండేది జీవం అంటే మన ప్రభుత్వ సాధన వాళ్ళు ఉంటారు వాళ్ళు చచ్చిన వారే అని వాక్యం చదిస్తుంది వాళ్ళు వాళ్ళు చచ్చిన వారే కనుక ఇంకేమంటాడు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన జీవించారు ఆగిపోమ్మ ఇక్కడ చేస్తున్న విజయం పొందగ పొందగలవు ఈ లోకస్తును పొందలేరు కనుక నువ్వు దేవుని నమ్ముకున్నా దేవుని సరస్వ తెలుసుకున్నా కనుక నువ్వు మీద విజయం పొందగలవు ఎట్టిది శోధన వచ్చినా విజయం పొందగలం జ్యూతే మన పాతరిగంలో మన ఏసేపు ఉన్నాడు కదా ఏసేపు ఏసేపు ఏసేపు ఒక శోధన వచ్చింది కనుక ఏసేపు మన పని చేస్తుంటే ఆ రాజు వాడ కనివెట్టుకుంది కనుక ఏసేపు మన పరిశుధాత్మతో ఆయన నిండిన వాడైనా సో ఏ చెప్తాను వారే చెప్తాను అందరి మీద అధికారం ఇచ్చి నీ మీద అధికారం ఈ బో బోరమల పాపం నేను ఏం చేస్తాను దేవుని ఆత్మని తోసేసి అక్కడి నుంచి తప్పించి తెసేది అయితే ఇక్కడ చూస్తే ఆత్మ సత్వం ఏమంటే సైతాన్ని మీద కనిపెట్టుకునే ఉంటది ఎప్పుడు మనం దేవుని ఆత్మ పూర్గ ఉంటే దాని నుంచి మనం ఏం చేస్తాము మనం ఏం చేస్తాం తొలగిపోతాం ఎక్కడగలి రోడ్డు మీద కానీ ఎక్కడ వాళ్ళు ఆవరిస్తూనే ఉంటాడు రోడ్ మీద ఇక్కడ పోర్చి ఆవరిస్తూనే ఉంటాడు వాడు మనుషుల మీద ఆవరిస్తూనే ఉంటాడు వాడు అప్పుడు నువ్వు దాన్ని బంద్ చేస్తే వాళ్ళ పాలిపోతాడు కనుక మనుషులు తెలియదు మనుషులుగా వాళ్ళ పాపం దారి నడిపిస్తున్నాడు ఆత్మ చేసా శరీకరం విజయం పొందగలవు ఆత్మ చేశా ప్రస్తుతాత్మ శక్తి చేస్తా నీ విజయం పొందను ఇంకేమంటాడు ఇక్కడ దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ అంటే ఏస్తు ప్రభు దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారు ఇక్కడ చెప్తున్నాడు దేవుని ఆత్మచేత ఇందరు నడిప అంటే దేవుని ఆత్మచేత ఈ లోకంలో ఏం చేయాలి దేవుని ఆత్మ చేస్త నడిపింపబడాల ముందు ఏం జరిగేది నీకు తెలియదు కనుక దేవుని తెలుసు ముందు ఏం జరిగేది తెలియదు ఏమైనా శోధన దేవుడు ఏం చేస్తాడు నీకు కాపీస్తాడు అక్కడ ఏమైనా జరిగే ఆమె చేస్తాడు కనుక దేవుని ఆత్మ చేస్తా ఇందరు నడిపింపబడుతున్నారు వారందరూ దేవుని కుమారుల మన ఇంతమంది రక్షణ పొందు దేవుని కుమారు ఒక ప్రశ్న వస్తుంది కదా దేవుని వాక్యం చేత దేవుని ఆత్మహిత ఏందరు నడిపితే వాళ్ళే దేవుని కుమార్ అంటున్నారు ఇక్కడ పౌలు భక్తులు రోమ సంఘం చెప్తున్నాడు ఆ సంఘం చెప్తున్నాడు ఆ వాళ్ళకు మీ దేవుని ఆత్మహిత ఎప్పుడు నడిపి దేవుని కుమారు మీ ఇస్త్రులు అవుతారని ఇక్కడ మనం ఎంతమంది భాషణం తీసుకుంటారు ఎంతమంది భాష ఎప్పుడు ఒక ఆత్మ పొందుతారు కానీ పాశ్చర్య చెప్పారు ఇలా పసి చేయాలా కూర్చోవాలా చేయాలని చెప్పారు కానీ మనకి తెలిసిందని ఏం చేయాలా మనం చెప్పాలా మనం దేవుని ఆత్మ కోసం కనిపెట్టుకోవాలా అక్కడ అపస్సులు కనిపెట్టుకుంటారు ఇంకా ముందు మీరు పోకండి నా తండ్రి వాగ్దం కోసం ప్రభు ఇంకా పోకండి మీరు ఎందుకంటే ఇప్పుడు పోతే మీరు విజయం పొందలేరు ఫస్ట్ దేవుని ఆత్మ కోసం కనిపెట్టుకుని తండ్రి వాగ్దం కోసం పెట్టుకొని శక్తి పొందుతారు అప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పినాడు కానీ దేవుని ఆత్మశక్తి మళ్ళీ ఎంతమంది నడుపుతారు అది ఒక ప్రశ్న రకం మనకు ఉంది కానీ చెప్పాల మనం చూస్తారు మన పావులు దేవుని ఆత్మచిత నడిపింపబడుతున్నాయి కనుక దేవుని ఆత్మచిత నడిపడుతుంది కనుక పావులు అది గుర్తింపు గుర్తుపరచగలను అపలోకుని మన అపసకారం తొమ్మిది అధ్యాయంలో విశ్వసించే పరిస్థితి అంత పొందిరా పరిస్థితి తెలియదు అది దేవుని ఆత్మాయనకు బయలుపరచబడేది దేవుని ఆత్మాయానికి బయలుపరిచేది అప్పుడు ఏం చేసినాడు ఆయన వివరించి చెప్పినాడు ఆయన ఇప్పుడు చెప్తుండ్రు ఇది కరెక్ట్ అని ఏం చేసిండ్రు ఆయన ఒక ఇంకా తొమ్మిది మంది ఏం చేస్తున్నాడు బాత్మ పొంది పరిశుధాత్మ భాషంతో మాట్లాడారు అప్పుడు ఏం చేస్తుండ్రు మాకు తెలియకుండా సేవ చేస్తున్నారు ఎంతో మంది తెలియకుండా పరిశుధాత్మక సేవ ఉన్నారు కానీ ఇంకా మన పౌలుక సాహసం అంటూ మరొకవి వాళ్ళకి చెప్పాలా అయితే ఏమంటు దేవుని ఆత్మ చేసి దేవుని కుమారుడు కనుక మన ఎక్కడ పోయినా దేవుని ఆత్మచీతం నడిపింపబడాలా మనం మన మన ప్రభువి ఆత్మస్వరూపు కనుక ఉన్న కుమారునగా ఆయన ఆత్మచేత నడిపింపడు ప్రావృత్వాల అపస్సులు ఏం చేసి దేవుని ఆత్మచేతం నడిపింపబడారు వాళ్ళు మనం చూస్తాం ఎప్పుడు అయినా వాళ్ళందరూ ఇప్పుడువి పా అపస్సులు దేవుని ఆత్మచేత నడిపింపడారు ఎప్పుడు ఆత్మచేతం భర్పిపబడతాడో ఎత్తి శోధన కనుక నువ్వు విజయం పొందగలవు ఇంకేమంటారమ్మానైనాగా మళ్ళా భయపడటకు మళ్ళా భయపడక అంటే ఈ లోకంలో భయం ఉంటుంది శరీరం ఉంటే ఇంకో భయం ఉంటది శరీరం ఉంటే భయం భయం ఆ శరమే పాపం ఇచ్చింది లేదా భయం మెంటార్థం మనం జీవితాం శరం ఉంటే భయం అయ్యో ఒక సిస్టర్ హిందూస్లో మీటింగ్ చేసినాం ఇక్కడ మీటింగ్ చేసిన మాస్ట్ ఉంటారే పిలిచిండ్రు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం నేను చెప్పను లాగా రాష్ట్ర ఎన్నో గొప్ప కారం చేయ్ ఇక్కడ ఒక రిలేషన్ ఉంటారు విలంగం రాని ఆయనకు పై మాట్లాడి ప్రే చేస్తే కమసేకమ్ వాళ్ళు ట్వంటీ అంటే టెన్ ల్యాక్స్ తక్కువ తీసి ఫిఫ్టీన్ ల్యాక్స్ అప్పుడు చాలా దిన ఇచ్చినాక వాళ్ళు కొనుక్కున్నారు కట్టుకున్నారు దేడు విజయం మన దాని అది ఇంకా మన ఇక్కడ కాలనీలో తీసుకున్నారు నాలుగు గజం తీసుకున్నారు నాలుగు వేల గజం తీసుకున్నాక వాళ్ళ అత్తను చచ్చిపోయిందంట చచ్చిపోయినాక దినాలులా మళ్ళా దినాలు కదా సారీ ఆ అగ్రేవాడుకు పోయి కారం చేసుకొని వచ్చి వచ్చినాక రాత్ర దయ్యాలను తిరుగుతున్నాడా ఫోర్డులు పడిపోతున్నాయి అవి పడిపోతున్నాడు గదగలో ఉంది ఆ పొద్దుగాలోచి కొడుకు కూస్తున్నాడు బ్రదర్ నువ్వు రావాలా ఇంత ముందు గను పిల్లలు పాస్ అయ్యని వాళ్ళ జీతం గొప్ప కానీ ఇంకా మనసు లేదు కనుక వాళ్ళంటే నేను చూస్తారు పోయినం ఏమైందంటే ఇట్లా పోటీలు పడిపోతున్నాయి ఇట్లా పోతున్నాయి ఇది అపశంకోలేమో మాకు భయం అవుతుంది మా పిల్ల నాకు అట్టుకుంటుంటే ఏం కాదని ఏం చెప్పి ప్రార్థన చేసి మళ్ళీ పాపలు ఒప్పేసి మీరు చూడండి ఇట్లా వర్షిప్ చేయండి ఇట్లా ఫిఫ్టీన్ మినిట్ వర్షిప్ చేయండి అర్ధ గంట వర్షిప్ చేయండి మీ శక్తి వస్తుండే ఆ శక్తిని మీద ఆమోదించాలని చెప్పినాం దయచేసినాక మళ్ళీ అంత ఐశ్వర్తం చల్లిక వచ్చినాక తర్వాత మళ్ళీ వేరే దినం పోతే వాళ్ళ నంబర్ వేరే వేరే జగ పోతుందని వాళ్ళు తప్పించుకుంటారు వాళ్ళ షడ్యూలు పెట్టుకొని చెప్పండి మనం ఎప్పుడు నేను కానీ అక్కడ చూస్తే చదవమ్మా ఇంకేమంటు భయపడుతుంది ఇది శరీరంగా ఉంటుంది మీరు దాస్పు ఆత్మను పొందలేదు కానీ ఈ రోమ సంఘం చదువు భయపడతాడు అంటే వాళ్ళు భయపడుతున్నారు మా కొంత సంఘంలో దేవుని ఆత్మ అంత సంచరిస్తుంది ఏ వాళ్ళు విధంలో ఏముందో అంతతో మాట్లాడుతుంది దేవుడు కనుక దేవుని ఆత్మ ఏం చేస్తుంది ఎవంలో ఏముందో అంత మాట్లాడుతుంటది దేవుని ఆత్మ ఎవరికి ఏ ఉంది ఏ అవసరం ఉందో ఏముందో దేవుని ఆత్మ వాళ్ళ ఉదయంలో ఉన్న కనుక అంత మాట్లాడుతుంది వాళ్ళ ఉదయం తాకినప్పుడు కరెక్ట్ ఇది దేవుని మాకు మాట్లాడింది దేవుని ఆత్మ పూర్వ వాక్యం పూర్వ ఆత్మగా నడిపితే అది ఉదయంలో చచ్చిపోయి ఏం చేసి పచ్చభావం తీసుకువస్తుంది నీ సంతతలం పోతుండే దేవుని కాలం చేయదు ఎందుకంటే నువ్వు నడుస్తున్నావు కనుక దేవుని చోట ఇస్తావు నువ్వు నడిపిస్తున్నావు నువ్వు నడిపింపబడుతున్నావు నీ సంత దరం నుంచి కనుక అక్కడ దేవుని కారం చేయడు మనం ఎప్పుడువి దేవుని ఏం చేయడం ముందు పెట్టాలి దేవా ఇప్పుడు మేము పోతున్నా నేను నిలబడతా నువ్వు కారం చేయి అయితే దేవుని భయపడతానికి మీ దాసాత్మ పొందేలేదు ఏమంటుంది ఇక్కడ అక్కడ కొందరు భయపడుతున్నేమో రోమా ప్రాణ రోమా సంఘంలో కొందరు భయపడుతున్నేమో మీ భయపడతానికి మీ దాస పొందేలే అని అక్కడ పావులు వాళ్ళకి చెప్తున్నాడు మీ దత్తపుత్రత్మ పొంది ఒకసారి ఏమైంది ఇట్లా నేను కూర్చున్నా నేను ఇట్లానే కూర్చున్నా నేను మేడం మీద కూర్చున్న తర్వాత మన అంకులు ఉండే బెంజిమన్ అంకులు ఉన్నప్పుడు నేను ఇద్దరు కూర్చొని శివకు పంపిస్తే కింద కూర్చుంటే అప్పుడు నాకు కొత్త కొత్తగా తెలియదు మనోజ్ మీకు మనోజ్ ఇంకో మానం పరిశుద్ధాత్మ క్యాహే ఓ జీజస్ అని నాకు ఈసారి అంకులు చెప్తుండే నాకు తెలియదు ఆత్మ తెలియదు ఒకసారి నేను వస్తే ఆయన చేయబెడితే నా మీద చాతబడి కూలిపోయినాయి ఇట్లా నాకు చెప్పిన ఎట్లా అయింది అంటే బిజినెస్ చేస్తాను అనుకో పెద్ద బిజినెస్ ఉండే నాది చాలా మన నాది లక్షల బిజినెస్ ఉండే బిజినెస్ చేస్తుండే అంత అంటే భయపడదని చెప్తుండే కొన్ని విషయాలు నాకు అయితే పరిశుధాత్మానికి మనం తెలియదు పరిశుదాత్మ దేవుడాన్ని తెలియదు పరిశుధాత్మ తెలియదు అసిన రోజులకు మనం చెప్పాల అక్కడ పావులు చెప్పినాడు మనం మీ చెప్పాలక్కడ అక్కడ అప్పుడు చెప్పినాక పరిశుదాత్మ కొంచెం కనుపెట్టుకుని చెప్పింది కొంగులు అప్పుడు ఏం చేస్తాం అందరూ అక్కడ మాట్లాడుతున్నారు నేనే పరిశుద్ధ కొండలో కను పెట్టుకున్నాడు మేడ గడిపే అప్పుడు పరిశుధాత్మ ఎప్పుడు వచ్చిందంటే ఇట్లాంటి శ్రయోగపై పంపించాడు పాస్త మన వచ్చినాక పన్నెండు గంట కూర్చున్నా పన్నెండు గంటలుగా రెండు గంటగా ఆత్మలపై కొంగులు పై భాషలతో మాట్లాడి వాళ్ళంత గరిబడితే అందరు లేచారు లేచినాక మన కింద ఆర్టీ వచ్చి చెప్పింది చెప్పినాక పరిశుధాత్మ పొందుకుపో బాబు ఇప్పుడు నీకు విజయం ఉన్నాయి మంత్రాల మీద నీకు ఏ హాని కలగదు ఇప్పుడు నువ్వు విజయం పొందగలవు అప్పుడు దాకా పరకు పరిగెత్తుండే పరిగెత్తుండే ఎప్పుడు దాకా పరిగెత్తుండే ఎప్పుడు పరిశుధాత్మ వచ్చింది వాక్యం ఎంత ఉన్న పరిషాత్మ వచ్చిన విశ్వాసం వచ్చింది ధైర్యం వచ్చింది సాగిపోయినా నా జీవితం యాత్ర అప్పటి నుంచి ఎన్ని ఆచారాలు వచ్చినాయి ఎన్ని శోధనలు వచ్చినాయి దాన్ని పడనీయలే మా డాడీ చచ్చిపోయినప్పుడు ఆచరణ చేయమన్నారు కనుకు నొప్పి అయితే నేను చేయాలంటారు ఇంకొద్ది ఇంగులం పట్టింట్లు కనుక నేను తెలుసుకున్నా ఈ సత్తం కల ఈ ఆచరణ నేను చేయను దేవునికి ఇష్టం చేస్తాను నేను అయితే ఇక్కడ చూస్తే భయపడతానికి మీరు ఏమంటారమా భయపడేటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ భయపడతానికి మీరు దాసను పొందలేరు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితేరి అలా మనకి ఏమున్నట ప్రభు దత్తపుత్ర ఆత్మను పొందితున్నాయి అక్కడ చేటగా ఏం చేస్తుంది దేవుని ఆత్మ పౌలు ధరాలకు చేటగా వాళ్ళకి గిములిస్తుంది కానీ కొన్ని పరిశుధాల పొందినాక ఏం చేస్తారు యథా జీవిస్తారు కొందరు ఉంటారు పరిశుధాత్మ యథా విధికి జీస్తూ ఉంటారు సినిమా చూస్తూ ఉంటారు అది చూస్తూ ఉంటారు అంటే తెలియకుండా చూస్తున్న వాళ్ళకి తెలియదు కానీ ఒక బ్రదర్ ను అప్పుడు జాబ్ చేస్తుంటాను డ్యూటీ చేస్తుంటే బ్రదర్ నువ్వు భాషను తీసుకున్నా ఉంటే తీసుకున్నా తండ్రి కుమార పరిశుభ్రంలో మరి భాప్తం తీసుకుంటే నాకు పరిశోధన వచ్చిందంటాడు నేను భాషలు వస్తుండే ఎందుకు భాషలు వచ్చినా ఇట్లా వచ్చినా ఇట్లా వర్షం చేస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపడుతున్నాడు ఆయన పేరు డేవిడ్ ఉండే నా ఇంటే డ్యూటీ చేస్తుండే నేను నా కాదు బ్రే ఒకసారి రా నువ్వు ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేస్తారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఉంటుంది రా అంటే సరే వస్తా అంటే శనికొలు ఏం చేస్తున్నారు పరిశుధాత్మ ఎవరు ఉంటారు వాళ్ళు తప్పించుకుంటారు రానియడు వాడు తగ్సిస్తానుండే ఇక్కడ చనికు ఉంది అందరు నీ దగ్గర రావాలంటూ నాకు భయం అవుతుంది నేను నా కాలు ముందు ఎడిగితే లేదు నేను నుంచి పోతున్నా నేనే పోతున్నా పోతుంది చెప్తున్నా నీ దగ్గర బ్రదర్ బ్ర పిలిచింది నీ ముందుగా అడిగితే పోతున్నా నేను నేను అప్పుడు గ్రహించాల దురాత్మ ఉంది కానీ ఈ ప్రే చేసిన తర్వాత ఆమెకు ఏం చేస్తుంది దేవుడు స్వస్థతపరచున్నాను దేవుడిని అప్పుడు చెప్పింది బ్ర నాకు దేవుడు అంటే పరిశుధాత్మ మనం పనుకాల పరిశుధాత్మ లేకుండా మనం ఇష్టడుగా జీవించలేం వాక్యం లేకుండా మేము ఇష్టడుగా జీవించలేం అయితే చదమ్మా ఆత్మ కలిగిన వారమై ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అలా దేవుని ఆత్మ సంఘం నేర్పిస్తుంది మనం ఏదో మొనబెట్టాలా అబ్బా తండ్రిని మొనబెట్టాలా అలా లుయ అయితే సంఘం ఒక తర మనం చూస్తే పలుకు పెట్టినడు పౌరు ధర ఆయనకు ఏమేమి చెప్తుండదు ఏమో నేర్పిస్తున్నాడు వాళ్ళకి తయారవుతు పౌరు ధర అయితే ఇక్కడ చూస్తే మనం ఒకట జుహాన్ థర్డ్ జాన్ ఫోర్త్ చాప్టర్ నైన్టీన్ వారికి చూసాం సెవెంటీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ తీర్పు దినందు మనకు ధైర్యం కలుగునట్లు అలా తీర్పు దినం ఏం కలుగుతున్నట మనకు ధైర్యం కలుగుతుందట తీర్పు కలిగి ఒకసారి ఇట్లనే అనుకున్న తీర్పు దినమందు కానీ దేవుడు వస్తుండే అందరు బయపడతారు తీర్పు దినం ఏం కడుతుందంట ఆ దేవుడు ఏం చేస్తుంటా మనకు ధైర్యం కలిగినట్టు ఇంకేమంటాడు ఇక్కడ యుహాన్ చెప్తుంటు తీర్పు దినం మనకు ధైర్యం కలుగుతుంది ఎందుకంటే దేవుని ఆత్మతో నువ్వు నిలబడవాడని దేవుని వాక్యంతో నిలబడాలి కనుక తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని ప్రేమ మనలో మన చదువు దీని వలన ప్రేమ దీని ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది అదేమంటాడు దేవుని ఒక ప్రేమ మనలో పరుగురు చెల్లించాలంట సంపూర్ణ ప్రేమలో ఎదగల ఆయన ప్రేమలో ఎప్పుడు ఎదుగుతారంటే ఆయన సేవలు ఆయన సావాసంలో ఆయన ఏమిలిస్తే ప్రేమను ఎదుగుతారు ఏ ప్రేమ కలవరిస ప్రేమ ఆ ప్రేమ ఉంటే సంపూర్ణ అంటే మరణమే ఏం చేస్తావు నువ్వు ఎదిరిస్తుంటా మర్న్నమ్మి నువ్వు ఎదిరిస్తుంటావు అయితే ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఆయన ఎట్టివాడ ఉన్నారు మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అలా అలి ఆయన ఎట్లా ఆత్మస్వరూపు ఉన్నాడు ఎట్లా ఉన్నాడో మనం కూడా అట్లనే ఉన్నాడని యువన్ చెప్తున్నాడు ఆయన ఎట్లా కుమారుగా ఉన్నాడు నడిచినాడు సేవ చేసినాడు అపోసలేటర్ చేసిండు మనం బి అట్లనే చెప్తున్నాడు ప్రేమలో భయం ఉండదు ఇప్పుడు ప్రేమలో భయం ఉండడు అలా ఏ ప్రేమ ప్రేమలో భయం ఉండదంట ప్రేమ అయింది ఎంత ఉంటది ఏమైనా పడిపోయింది అయ్యో ఏమైతేనేమో అయితే ఈ ప్రేమ ఎంటారుతుంది శరీకలకు ఎంటారుతుంది శరీకలకు ఒక సిస్టర్ ఇక్కడ ఉంది ముగ్గురు హిందూస్తున్నారు చెప్తున్నా పిల్లి పోయింది పిల్లి పోయింది అయ్యో నేను నేను డ్యూటీకి ఆగిపోను ఇంకా పిల్లికి ఇష్టమే ఆమెకి చూస్తున్నా ఆగిపోయింది ఏం సిస్టర్ ఎందుకంటే అమ్మో ఏమో యాక్సిడెంట్ అవుతుందేమో వాపస్ నిన్న పిల్లి ఏమో ఆమె ఆకలి కోసం తిరుగుతుంది సిస్టర్ నువ్వెట్లా ఆకలి కోసం డ్యూటీ పోతుంది పిల్లి కదా ఆకలి పోతుండ్రు దేవుని చెంతనా నీకేం కాదు పో నేను చెప్తున్నా కదా నీకేం కాదు నేను ప్రే చేస్తారా అన్న అప్పుడు ప్రే చేస్తాము ధైర్యం పోయింది అంటే ఈ లోకం అనే శరీకరు భయపడతారు కలిసిలు భయపడతారు దేవుని ఆత్మ లేకుంటే అయితే ఇక్కడ ఏమంటారు ఆ ప్రేమల్లో భయం ఉండదు అంతేకాదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అలలి ఆ భయంను ఎలగొట్టను అలలి నువ్వు భయంని ఎలగొడతా అలా భయంని ఎలగొడుతుంది శరీం వచ్చినా ఏం వచ్చినా దాన్ని ఎలగొడుతుంట అట్లా ప్రేమలో భయం ఉండదు కదా ప్రేమ ఆ భయంని నేను ఎలగొడుతూ ఉంటాను దాన్ని ఏమంటుండే భయము దండనతో కూడినది అలా అంటే శరీరం ఉన్నవాడు ఎప్పుడు వాడు దండట కూడా కొడతూనే భయం పెడతానంట ఇక్కడ మనం అందుకొని కొంచెం సాగిపోరు భయము దండత కూడి సాగిపోరు కనుక ఆ డన్నత కూడా ఉన్నది ఇంకేమంటాడు భయపడివాడు భయపడువాడు ప్రేమ ఎంత పరిపూర్ణముడిన వాడు కాడు కాడు అనలు ఇంకా ఆయన శరీరం ఉన్నాడు ఇంకా సామిత్ర సార్ అమ్మా సామెత చూసాం మనం 16 చాప్టర్ సామె ప్రభావ్ చాప్టర్ సిక్స్టీన్ థర్డ్ నీ పనుల భారము నీ పనుల భారము యహో మీద నుంచము అలా నీ పనుల భారం అంటే మనం చేసే పని ఏం చేయాలా యహో అప్పుడు నీ ఏం చేస్తున్నానంట మన పని ఏ పని చేసినాగా ఆయన ప్రార్థన ఆయన అప్పగించమంటున్నాడు నీ పనుల భారం ఏమైనా కానీ ఇంటి పని అయినా కానీ ఏ పని కానీ ఏం చేయాలా పద్దుగా లేం చాలా ప్రార్థన పూర్వకం మనం దానిక నీ పనుల భారం యహో మీద మోపము నీ పనుల భారము యహోవ మీద నుంచుము నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఇక సాన్మన్ రాసిన సాల్మెతను నీ ఉద్దేశం ఉంది అది సఫలమను అంతే పూర్తిగా నీకు సక్సెస్ అవుతుంది చెప్తుంది ఇంకేమంటాడుహోవా యహోవా ప్రతి వస్తువును పతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను అలా ఈ ఆ వస్తువును మనం మేము చూస్తాం కదా యహోవా పతి పతి వస్తువును దాని వల్లనే యోహో కలిగజేసెను నాశన దినమునకు నాశన దినముకు ఆయన భక్తిహీనులను కలగజేసెను అలా ఈ నాశనం అంటే తీర్పు దినం అంటా గర్వహృదములందరూ గర్వృదములను ఇంకేమంట నిశ్చయముగా నిశ్చయంగా వారు శిక్షను పొందుదురు వాళ్ళ శిక్ష పొందురు ఈ రెండు వరకు తెలుసా కృపా సత్యము సత్యముల వలన ఉప్రాసం దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును అలా మనం జీతం కృపా సత్యం మన తీర్థం కృపా సత్యం ఆ సిల్వను మనం ముద్దు పెట్టుకుంటాం సత్యమండి చూస్తే సత్యం అంటే తీర్పోవాల కృప అంటే పోనీ పోని అంటారు కృపా సత్యం కృపా సత్యము కలుగును ఆ సిల్వలో ఏం చేస్తుంది ప్రాయత్నం మనకు పాపశ్రమతో దొరికింది యహోయందు వైభక్తులు కలిగి ఉండటం వలన యువ ఇందు భయభక్తి కలుగున ఉన్న మనుషులు మనుషులు నుండి తొలగిపోవుదురు అలాగే ఈ లోకం చెడుతనం ఉన్న కదా చెడుతం నుండి అక్కడ పక్కకు జరిగిపోతానని చెప్తున్నాడు ఇక్కడ యువం ఒకని ప్రవర్తన ఒక ప్రవర్తనకు యువవాకు ప్రీతికరమప్పుడు ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆయన వాణి శత్రువులను వాళ్ళ శత్రులను శత్రువులను సహా వానికి మిత్రులను చేయను వాళ్ళ దేవుని వల్ల కలుగుతుంది అలా యహోపు ఒక తన ప్రవర్తన ప్రీతి కలిగి ఉంటే ఎన్ని శత్రువులను మిత్రులుగా చేస్తానంట అంటే నీకు ఏం చేస్తానంట ఒక స్నేహితులుగా మిత్రులు చేస్తారు నీకు దేవుని వాక్యం చేస్తుంది కనుక మనం ఎక్కడ పోయినా కానీ మనకు మనుషులు కనుక సైతాన్ని కనుక ఈ మనుషులకు మన ఇండియాలో మనం ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ దేవుని యొక్క సత్కిరలు చూసి ఏం చేస్తానంట వాళ్ళు ఎంత కఠిన చేస్తారు నీతో ఏం చేస్తానంట ఫ్రెండ్షిప్ చేస్తే ఆవాసం చేస్తూ వస్తానంట దేవుని వాక్యం చల్లిస్తున్నాం కనుక ఈ వాక్యం మనం కనుక దేవుని ఆత్మధన మనం నడిపింపడాల పదిలోనే కానీ ఎక్కడ పోయినా కానీ ఎక్కడ ఈ లోకంలో మనం ఆత్మస్వరూపం కనుక ఎక్కడ పోయినా కానీ పొద్దులేసే ఆత్మధ నడిపింబడి ప్రతి ఉద్యోగం కానీ ఎక్కడ కానీ మనం ఆత్మధనం నడిపిస్తే ఒకసారి ఆత్మ నడిపితే ఎవరికి అవసరం లేదే దేవుని ఆత్మలు తీసుకుపోతేమో ఎవరు బాధ ఉందేమో నా జీతంలో ఎందుకు జరిగింది ఇక్కడ పోకుండా ఇక్కడ పోంటే వాళ్ళు చెప్తే ఏం సమస్య చెప్పం అరే ఇక్కడ ఎందుకు వచ్చినా నేను అంటే దేవుని ఆత్మ ఎవరికి ఏం బాధ ఉందో అక్కడ నడిపిస్తే వాళ్ళ బాధ ఉందాక వాళ్ళు ఏం చేస్తే వార్తలు చెప్పచ్చు దేవుడు చిన్న వాక్యం దీవించగాక అమీన్ సార్ భా నాదివాక్యంధర మాట్లాడే పత్తి దినం ప్రభా నాదివ ఆత్మ ధర నడిపింపబలాలా ఆత్మ కోసం కనిపెట్టాలా వాక్యం విధానం చేయాలా నాదివా ఈ లోకం అది కాదు ఈ లోకం అసలు ఏమి తాగు ఏమి ఈ షరికొలు కానీ మేమైతే నీతి రాజుల ఆత్మ ధర వెతుకాలి విశ్వ ప్రభా ఆత్మ లేవు నావాడు కాడంటున్నాం కానీ ఎంతమంది ఆత్మ పొందకుండా సేవ చేస్తు నశంది వాళ్ళు ప్రభా పౌరుకి ఇచ్చిన ఆత్మ నడిపిం మాకు దయశ్యండి మీ ఆత్మ మేము నడిపింపబడాలా ఈ వాక్యం ధర ఇంకా లోతపోవాలా దేవాజీ దేవా మాకు నేర్పించమని ప్రభా మీరే మాకు సాయకుండి నా దీవానికి శ్రోతం మీరే ఆత్మస్వర్పూగా ఈ లోకంలో చరిత్ర విసిరించబడాలా నా దీవానికి మనం పరిశుభ్ర జీవించాలా మనీసిన ప్రసమీన్ ఆమెనుమా అవునా అన్న థ్యాంక్ యూ అన్న ఒక చూమ్మ ప్రేర్ రిక్వెస్ట్ చేసుకున్నాము మాదిరిస ప్రేర్ రిక్వెస్ట్ చేయడా రిక్వెస్ట్ గురించి ఒక ఆల్మోస్ట్ మనం ఎవ్రీడే చేసే ప్రేర్ రిక్వెస్ట్ వచ్చేయండి అందులో ఒక మా ఇంత దగ్గర ఒక ఆమె ఉంటది ఆమె పేరు భార భారతి అనమాట ఆంటీ పేరు సో ఆమెకి చేతులకి మొత్తం ఇట్లా వాసన అనమాట ఈవెన్ రిపోర్ట్స్ అన్ని చూస్తే కూడా నార్మల్ గానే ఉన్నాయి హాస్పిటల్లో తిరుగుతున్నా ఏం రిజల్ట్స్ లేవు కానీ ఆమె చేయి చూపించినప్పుడు నాకెందుకు సడన్ గా అదేదో కుష్ఠరో లాగా అనిపించింది అట్లాంటి సిచ్యువేషన్ ఆమెకి రావద్దు దేవుడానికి మొత్తం కంప్లీట్ గా స్వస్థత అనుగ్రహించాలి వాళ్ళంతా రక్షణకి రావాలా వాళ్ళు అబద్ధమైన బోధలు ఉన్నవారనమాట కాబట్టి వాళ్ళంతా రక్షణలోకి రావాలా వారి విషయంలో ప్రార్థించే ఆమె పేరు భారతి పరిషుత్ర ప్రేమ కట కృపలను నాకు ఈ పర్లకితండి ఏసతులు సోతున్నాడు బాబా యోగ్యతలను మమ్మల్ని సజీవులు ఎక్కువ ఉంచినందుకు పొందాడు బాబా ఏసు ప్రభా ఈ దినాన్ని ఎంతో పంచుకోలేకపోయినారు ప్రభావ కానీ ప్రభా మమ్మల్ని మీ సజీవులు ఎక్కడలో ఉంచి ప్రభు ఇక్కడ చిన్న మందిగా కూడుకుని కృపినిచ్చినందుకు వందలు ప్రభావ ఇదిగో తండ్రి పాటల ధర్మాయం పొందనందుకు నీకు వందనాలి ప్రభావ వాత్య మాట్లాడేందుకు వందనాలి ప్రభా ఇగో తండ్రి యేసు ప్రభావ విజ్ఞాపన అంశాల ద్వారా మీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి విజ్ఞాపన అంశాలన్నిటికీ మేము సమాధానం పొందుకొని పోవాలి ప్రభావ ఇదిగో తండ్రి మేము సమాధానం పొందుకోకుండా అడ్డగిస్తున్న ప్రతి ఒక్క స్థైతం అంధకాశ శక్తులను అన్నింటినీ ఏ పాతాలను బంధిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి ఏదైతే విజ్ఞాపన అంశాలన్నిటికీ ప్రభావ ప్రార్థిస్తున్నాం ప్రభావన్నిటికి మేము సమాధానం పొందుకోవాలి వేసు ప్రభావ మీరే తోడుండండి మీరే సహాయం చేసండి ప్రభావ ఇదో తండ్రి భారతీయ సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ సిస్టర్ గారిని ముట్టండి ప్రభా ఇదిగో తండ్రి ఒళ్ళంతా వాపుగా వచ్చిందండి ప్రభా ముట్టండి స్వస్థపచ్చని ప్రభ ఇదిగో తండ్రి ప్రత్యేక శోధన మడగన్న కొట్టిపారిన ప్రభా దీర్ఘాయువ నింపండి ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళ పాప దోషాలు కడిగి శుద్ధీకరించండి మీరు ఎక్కలు చాటం భద్రపచ్చండి వేసు ఇదిగో తండ్రి వేసు ప్రభా వాపుడు అన్నిటిని ప్రభా తగ్గించని తన ఒంట్లో రిస్టారేషన్ దయచేయండి వేసు ప్రభా ఇదిగో తండ్రి మీ యొక్క సాక్షి నిలబెట్టుకొని ప్రభా ఏ ఒక్కరు నశించిపోకూడదు ప్రభా వాళ్ళని స్వార్థ అందాలి ప్రభా ఇదిగో తండ్రి విని ప్రభా వాళ్ళ మారుమస్ పొందుకొని రక్షణ తీసుకునే కృపను దయచేయండి చేస్తూ ప్రభా అలాగే తండ్రి భయానభాయ శిషర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా తన నోటి క్యాన్సర్ తోటి బాధపడుతుంది వేసు ప్రభా ఇగో ఆ క్యాన్సర్ రోగం నుండి విడుదల దయచేయండి ప్రభా ఏ సుఖిస్తున్నాము సంపూర్ణ స్వస్థత కలుగును గాక తండ్రి ఎసు ప్రభా సంపూర్ణ స్వస్థ దయచేయండి వేసు ప్రభా తన పాప దోషాలకు అడిగి శుద్ధీకరించడం ప్రభా పితృ ప్రతి రోగ శాప దోషాలను ఏ సుఖిస్తున్నాము కొట్టి పారండి ప్రభా ఇగో తండ్రి వాటి యొక్క ఒక రాజ్యాన్ని కోలు కొడుతున్నాం మీరు సంపూర్ణ స్వస్థ దయచేయండి వేసు ప్రభా ఇంకో తండ్రి తను ప్రభా నిరక్షణ సువార్త ప్రభా తన మారు మోసు పొందిన రక్షణ తీసుకోవాలి ప్రభా ఇదిగో తన్ని తన జీవితంలో గొప్ప కార్యం చేయండి ప్రభా ఇదిగో తన్ని మీ దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని మీరు ఉత్తిజలతో పంపలేదు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ప్రభా ఇదిగో తను స్వస్థ పరిచి పంపించారు ఇదిగో తన్ని మేంగని ప్రభా ఈ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థ దయచేయండి ప్రభా కుటుంబంతో రక్షణకు వచ్చారు సహాయం దయచేయండి ప్రభా అలాగే తన్ని ప్రమీలమ్మ సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ శిష్ట గారి గొంతులో ఉన్న గడ్డ ఇదిగోతండి గడ్డ గురించి ప్రార్థిస్తున్న ప్రభా ఏసు క్రిస్తు ఆ గడ్డను విడుదల దయచేయండి ప్రభా ఇదిగోతండి సంపూర్ణ స్వస్థత దయచండి రిస్టోరేషన్ దయచేను ప్రభా ఇదిగోతండి ఆ గొంతులకు ఎటువంటి హాని చేయడానికి వీళ్ళేది ప్రభా వాళ్ళు ఇదిగోతండి మంచి స్వరంతో ప్రభా నేను కీర్తించాలి ప్రభా నీ స్వార్థం ప్రకటించాలి వేసు ప్రభా ఇదిగోతండి ఏ రోగాలు వాళ్ళని వేలడానికి వీల్లేదు ప్రభా మీరే ముట్టండి స్వస్థపరచండి ప్రభావ వాళ్ళ పాపదోష కడిగి శుద్ధీకరించండి ప్రభావ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చినట్టు సహాయం దండి ప్రభా ఇదిగో తండ్రి ఆ విఘ్న పాప గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి ఆ పాపను జ్ఞాపకం చేసుకుని ప్రభా తన తండ్రి విశ్వాసంతో ప్రభా తీసుకొచ్చింది ప్రభా ఇదిగో తండ్రి విశ్వాస విశ్వాస సాహిత్యం ప్రార్థన రోగిని స్వస్థపరిచింది ప్రభా ఇదిగో తండ్రి నీ దగ్గరికి విశ్వాసంతో వచ్చిన వాళ్ళని ఏ పంపలేదు ప్రభా ఇగో తండ్రి ఆ బిడ్డను కానీ ముట్టండి ప్రభా సంపూర్ణ స్వస్థత రిస్టారేషన్ దయచండేసు ప్రభా ప్రతి ఒక్క నరాల బలహీనతను విడుదల దయచండి ప్రభా నన్నెత్తు మొదలుకునే అరికాల వరకు ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క నరం ప్రతి కవ్యం ప్రతి ఒక్క ఎముక ముట్టి దయచేయను ప్రభా ఇదిగో తండ్రి తల్లిదండ్రులు పాప దోషాలు కానీ బిడ్డ పాప దోషాలు కానీ కాడిగా శుద్ధీకరించు ప్రభావ ఇదిగో తండ్రి ఆ బిడ్డ మీరు ఎక్కల చట్టం భద్రపరచని ప్రభా ఇదిగో ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళాలి ప్రభా ఇదిగో తండ్రి ఏసో ప్రభా బిడ్డ గొప్పగా ప్రభా మీ యొక్క సాక్షి పడాలి ప్రభా ఇగో తండ్రి నేను మైంపచ్చి గనపరచాలి ప్రభావ కుటుంబం అంత అటువంటి కృపణ వాళ్ళకి దయచేయమని సంపూర్ణ స్వస్థ దయచేయమని ఆ కుటుంబం రక్షణలోకి వచ్చిన సహాయం దయచేయమని సహాయం కోరుతున్నాం ప్రభా యేసుక్రిస్తు నామంలో అలాగే తండ్రి సుందరరావు బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్న ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళ ఎవరి బాధపడుతున్నారు ప్రభా ఇగో తండ్రికి తనకి స్వస్థ ఇచ్చిన స్వస్థను బట్టి నీకు వందన ప్రభా ఇంకా సంపూర్ణ స్వస్థ దయచేయండి వేస్తూ ప్రభా ఇగో లాంగ్ లైఫ్ దయచేయండి వేస్తూ ప్రతి ఒక్క శోధన కీడు కొట్టి పారండి ప్రభా వేస్తూ ప్రభా పనులకు వెళ్తున్నప్పుడు రాకుపకులను తోడు ప్రభా ఇదిగో తండ్రి చెడు వ్యసనాలను విడుదల దయచేయండి వేసు ప్రభని ఎంత భయభతులు కలిగి జీవించే జీవితం దయచేండి వేసు ప్రభ ఇదిగో తండ్రి వేసు ప్రభ చెడు వ్యసనాలకు ప్రభా దూరంగా వాటిని అసహించుకోవాలి ప్రభా అట్ట అసహ్యం వచ్చేటట్టు సహాయం దయచేండి వేశుప్రభ ఇదిగో తండ్రి తనతో మాట్లాడిన తనను ఉన్న రాత్రి ఎంత తీసి పారండి ప్రభా మాంసపు అలాగే తండ్రి ఇదిగో తండ్రి తన భార్య శాంతం సిస్టర్ గారి గురించి ప్రార్థన ప్రభావ కాలు నొప్పులతో బాధపడుతున్నారు ప్రభా ఇగో తండీ రెండు కాలు ముట్టండి స్వస్థపరచని ప్రభా తన పాప దోషాలు కడగండి శుద్ధీకరించండి ప్రభావ ఇదిగో ఇంకా ప్రభావ ఎంతగానో సేవ చేయాలని ఆశ పడుతుంది ప్రభా ఆశన ప్రాణ సేవ చేయాలి ప్రభావ ఎన్నో ఆత్మల ప్రభావం నశించిపోతున్నాయి ప్రభావ ఇదిగోతండి ఆత్మలన్నిటిని రక్షించే ఆత్మ జాలులాగా ప్రభావ ఇదిగోతండి వాళ్ళిద్దరు సహాయం తెచ్చండి ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప జరిపించండి అప్పులు ఉప్పులను లేవనెత్తిన ప్రభావ ఇదిగోతండి ఆ చెడు వేసిన వాళ్ళు విడుదల తెయేసి జ్ఞానం వాళ్ళకి దయచేయమని ఏ చూపిస్తున్నాం అడుగుతున్నాం తండ్రి అలాగే తండ్రి పద్మశ్రీష్ఠ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆస్మాతో బాధపడుతున్నా ప్రభా ఇదిగో తండీ ఇచ్చిన ఇదిగో తండి స్వస్థను బట్టి నీకు వందన ప్రభా ఇంకా సంపూర్ణ స్వస్థ దయచేయండి ఒంటిలో ఇంకా ఇబ్బందిగా ఉందంటున్నారు ప్రభా సంపూర్ణ స్వస్థత రిస్టారేషన్ దయచేయండి ప్రభా ఇగో తండ్రి పాప దోష కడగండి శుద్ధికార్జి మరెక్క చట్టం భద్రపరచండి ఇంట్లో నీ యొక్క పల్లె శాంతి సమాధానం నెమ్మది దయచేయండి వేసు ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభా కుటుంబం ప్రభా మేమైతే ప్రభా వాక్యం ఇదిగో తండ్రి వార్త చెప్తా ఉన్నాం ప్రభా వితా ఉన్నాం ప్రభా దాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభావ ఇదిగో తనే నువ్వే సత్యం నువ్వే మార్గం నువ్వే నిజమైన దేవుడు తెలుసుకోవాలి ప్రభా అటువంటి కృపను దయచండి ప్రభావ వాళ్ళు హృదయాలు మార్చండి ప్రభా ఇదిగో తనే నీ వైపు తిరిగేటట్టు సహాయం దేయించండి ప్రభావ దర్శనలకు సహాయం దేచామని నజలు నేస్తండి అలాగే తండ్రి రజనీ సృష్టి గారి నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి రజనీ సృష్టి గారిని ముట్టండి ప్రభా గర్భ సంచలన ప్రాబ్లం ఉండండి అడిగినప్పుడు ప్రభా హీలింగ్ ఇగో తండ్రి నొప్పి లేదన్నా ప్రభా ఇదిగో తండ్రి ఆపరేషన్ ఉండి తప్పించినందుకు వందరు ప్రభావ ఇంకా సంపూర్ణ స్వస్థ దయచేయండి వేసు ప్రభా తన కుమారుడు కానీ ప్రభా కాలు ఇదిగి ఇదిగో తండ్రి చదువు వన్ ఇయర్ వేస్ట్ గా పోయింది ఇదిగో తండ్రి మళ్ళీ ఆ చదువులోకి వెళ్ళాలనుకుంటుండే ప్రభా మీరే సహాయం దండి ప్రభావ మంచిగా చదువుకునేటట్టు సహాయం దయచండి వేసు ప్రభావ ఆ గర్భ సంచి ప్రాబ్లం విడుదల దయచేయండి ప్రభు సంపూర్ణ స్వస్థ దయచండి ఆ బిడ్డ కానీ ప్రభా సంపూర్ణ స్వస్థ దయచండి మంచి చదువుకోవాలి ప్రభా తల్లిదండ్రులు మంచి పేరు పెట్టాలు దచ్చి నీ నాములు మైపంచి గనిపించ కృపను దయచేయం ప్రభ ఇదిగో తండ్రి నువ్వే సత్యం నువ్వే మార్గం అని తెలుసుకోవాలి ప్రభ నేను ఆరాధించి కృపను దయచేయండి ప్రభా నీ చిత్తమైతే వాళ్ళకి వాక్యం చెప్పే కృపను దయచేయండి ప్రభా విన్నప్పుడు ప్రభా వాళ్ళు అంగీకరించి ప్రభ వాళ్ళు లక్ష్యం తీసుకున్న కృపను వాళ్ళకి దయచేయండి వేసు ప్రభ అలాగే తండేసు ప్రభా కళ్యాణ కళ్యాణ్ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్న ప్రభా రూమ్ల గెడ్డను విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థ దయచేయండి ఇదిగో తండి కిడ్నీలో ఏదైతే ప్రభా వాపు వాటర్ ఉందో ప్రభా ఏసుక్రిస్తూ నామూలు కిడ్నీలు ముట్టండి రిస్టోరేషన్ దయచేయండి ప్రభా ఇదిగో తండ్రి సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా ప్రతి ఒక్క బలంతను విడుదల దయచేయండి ప్రభా ఇదిగోతండి నీ శాశ్వ నిలబెట్టుకోండి ప్రభావ ఇదిగోతండి స్వార్థ చెప్పే కృపణ మాకు దయచేయండి ప్రభా ఇదిగోతండి వినగల చోలు వాళ్ళకి దయచేయండి ప్రభా ఇదిగోతండి ఆ కుటుంబంలో ప్రభా ప్రతి ఒక్క అన్నకాషతలు ఏసుక్రిస్తూ నామూల పాత్రలు ప్రభా ఈ యొక్క పల్వ శాంతి సమాధానం నింపండి ప్రభావ మంచి ఆరోగ్యం దయచెండేస్తూ ప్రభావ ఇదిగో తన ఏసు ప్రభా ఇంట్లోని పలు క్షాం సమాధానింపండి నీ నాద కృపను దయచేయండి ప్రభావ వాళ్ళ కుటుంబం అంత రక్షణకు తెలిసిన సహాయం తెచ్చండి వేసు ప్రభా అలాగే తండ్రి బ్రదర్ అనిల్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి ఆ బ్రదర్ గారు ప్రభ ఏసు క్రిస్తు జ్ఞాపకం చేసుకుని ప్రభా హార్ట్ లో ఉన్న ప్రభ వాల్సిని మీరు ముట్టండి స్వస్థపరచండి రిస్టోరేషన్ దయచేయండి వేసు ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క శోధన దేవుడు ప్రభా ఇదిగో తండ్రి ఏసుక్రీస్తు నామలు కొట్టి పారండి ప్రభా దయచేయండి వేసు ప్రభా సజీవులు ఎక్కడుండి ప్రభా యువకుల కృప శక్తిని దయచేయండి ప్రభా నీ సేవలు వాడుకోండి భ ఇదిగో తండ్రి ఆ కుటుంబం అంతా సంపూర్ణంగా ఇదిగో తండీ యేసో ప్రభా నిన్ను తెలుసుకునేటట్టు సహాయం దేచండి ఏసో ఇగో తండ్రి రక్షణకు సహాయం దేచండి ప్రభా నీ సేవలో వాడబడే కృపణ శక్తి దయచేయండి ప్రభా అలాగే తండ్రి మల్లేశ్వరం గారి గురించి ప్రార్థిస్తున్నా ప్రభా తను నడువు నింపులతో బాధపడుతుంది ఏసు ఎన్ని చోట్ల తిరిగినా ప్రభా స్వస్థత లేదు ప్రభావ ఇదిగో తండీ నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నావు నీ దగ్గర స్వస్థత ఉంది డాక్టర్ కంటే పరమ డాక్టర్ పరమ వైద్యుని మీరా ప్రభా ఐఎం ద హీలర్ అన్న ప్రభా అంటే నువ్వే స్వస్థపచ్చి దేవుడు ప్రభా నువ్వు తప్పితే ఎవరు లేరు ప్రభా ఇగో తండీ మల్లీశ్రమ కానీ సిస్టర్ గాని ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభా ఎంతో విశ్వాసంతో ప్రభా తను ప్రార్థన చేస్తుంది ప్రభా ఇదిగో తండ్రి ఆ విశ్వాసంతో తను పొందుకోవాలి ప్రభా స్వస్థత ప్రభా మీరు సంపూర్ణ స్వస్థత రిస్టారేషన్ దయచండి ప్రభా తన కుమారుల విషయంలో ప్రభావ దుఃఖపడుతుంది ప్రభా ఇగో తండ్రి కుమారుల ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభా వాళ్ళకున్న రాత్రి హృదయం తీసి మానసు దించండి ప్రభా మీ ఎంతో భయభత్త కలిగి జీవించ కృపణ దండి ప్రభావ వాళ్ళు కానీ ప్రభావ మార్మోసుకుంది రక్షణ తీసుకున్నట్లయితే సహాయం దచ్చండి ప్రభావ మీరు ప్రభా ప్రార్థనా జీవితాన్ని ఇంకా బలపడేటట్టు ఆ సిస్టర్ కి ప్రభా కృప నీ యొక్క కృప దయచండి ఇదిగో తండ్రి మీరు ఆ గొప్ప కార్యాలు జరిపించమని స్వస్థాన్ని గురించి అని ఏ సూకృష్ణం పెట్టి అడుగు అడుగు పెడుకున్నాం తండ్రి అలాగే తండ్రి రేణుకో సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ భుజం ఎప్పుడు నుండి విడుదల దయచండేసు ప్రభా సంపూర్ణ స్వస్థ దయచండి వేసు ప్రభా ఇదిగో తండ్రి రిపోర్ట్ అనే నార్మల్ వచ్చినాయి అంటే ప్రభా కానీ ప్రభా నరాలు కొద్దిగా ఏదో నలిగి ఉన్నారంటున్నారు ప్రభా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి ఆ నరాల్లో మీ జీవన దయచేసు ప్రభావ సంపూర్ణ స్వస్థ దయచేయండి వేసు ప్రభా మంచి అరుగుదల దయచేయండి వేసు ప్రభా ఇదిగోతండి నీ సేవ చేయాలేసు ప్రభా ఇదిగోతండి ఇదిగో తండి లేవనెత్తండి వేసు ప్రభా నీ బిడ్డను ప్రభా మీ సాక్షి నిలబెట్టుకోండి ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా మనుషు భ్రదంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఇదిగోతండి వాళ్ళిద్దరిని బట్టి ఇదిగోతండి ఆ బస్తి అంతరక్షణలకు వచ్చినట్టు సహాయం తెయచ్చండి ప్రభావ మీ బిడ్డలు మీ యొక్క బూరగా వాడుకోండి వేసు ప్రభా ఇదిగోతండి ఇదిగోతండి అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద ఇదిగో తండి నీ ఆత్మ కుమ్మురిస్తా ఉన్నా ప్రభా ఆ ప్రాంతం అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో తండ్రి మీ దోసలు మీ సేవలో వాడుకోండి ప్రభా ఇదిగో తండ్రి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా నశించుకోదే రక్షించే ఆత్మ జాలలో వాళ్ళు ఉండాలి ప్రభావ ఇంకా ఎన్నో ఆత్మలు సంపాదించాలి ప్రభా అటువంటి కృపను దయచేయండి ప్రత్యేక శోధన కీడి కొట్టి పారండి ప్రభా నింపండి ప్రభా ఇంకా నేను శ్రేచ్ఛస్ కృపను దయచేయండి ప్రభా ఏసుకిస్తున్న నామంలో అలాగే తండ్రి దేవి శిష్ట గారి నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా ముట్టండి స్వస్థపరచని ప్రభా ఇదిగో తండ్రి ఇంట్లో ప్రభా తన భర్త ఎంతకైనా ఆటంకపరుస్తున్నారు ప్రభావ కొడుతున్నాడంట ప్రభా ఇదిగో తన బ్రదర్ తో మాట్లాడు ప్రభా గద్దండి ప్రభా నీ బిడ్డను ఆటంక పరుస్తున్న ప్రభావ ప్రార్థన రాకుండా ప్రభా ఇదిగో తండ్రి రాజు బ్రదం జ్ఞాపకం చేసుకోండి తనలో ఉన్న స్థాయి తన అందక శక్తులను నేసిపిస్తున్నాం పాతలు తనలో ఆ కుటుంబంలో నీ యొక్క శాంతి సమాధానం నెమ్మది దయచేయండి లేదు ప్రభా ఇదిగో తండ్రి తనగానే మారుమోసుకుంది రక్షణ తీసుకోవాలి ప్రభా ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి వాళ్ళ కష్ట జీవితాన్ని ఆశీర్వదించి ఫలింప చేయండి ప్రభా ముట్టండి ప్రభా ఏం సజ్జలు లేకుండా సంపూర్ణ స్వస్థ దయచండి ప్రభా ఇదిగో తండ్రి మేము ఎన్నో రోజులు ఉండి ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి ప్రాథమిక జవాబు తెయించండి ప్రభావ ఇగో తండ్రి తను గొప్ప సాక్షి నిలబెట్టుకోండి ప్రభావ ఇగో తండ్రి వాళ్ళు ప్రేమిచ్చిచ్చిన బిడ్డను పట్టిన బిడ్డలను బట్టి నీకు వంద ప్రభావ బిడ్డలకు మంచి ఆర్గాన్ని దండి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు రాకపోకలు చూడండి ప్రభావ నేను భయభక్త జీవించాలి ప్రభావ ఎవరికాశ నేను అందక చూ చోటు ఇక ప్రభావసే జీవించినట్టు సహాయం దండి ప్రభా ఆ సిస్టర్ సంపూర్ణ స్వస్థత దండి ప్రభా అలాగే తండ్రి అనుసై మా సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నా ప్రభా ఆ కాళ్ళకి సర్జరీ ప్రభా ఏమైంది మాకైతే తెలియదు కానీ ప్రభా సంపూర్ణ స్వస్థత దయచండి ప్రభా దీర్ఘ నింపండి ప్రభా తిరిగి తను లేవాలని పాద సేవలు వాడబడాలేసే ప్రభా ఇదిగో తండ్రి నేను ఎన్నో ఆత్మలు నశించిపోతున్న ప్రభా ఆత్మలన్నిటి దగ్గరికి వెళ్ళాలి ప్రభా ఇదిగో తండ్రి కాళ్ళను ముట్టండి రిస్టారేషన్ దయచండి ప్రభా ఇగో తన్ని తన మారుమంత రక్షణ తీసుకోవాలి ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేయండి వేసే ప్రభా ఇగో తండ్రి జీవం దయచేమని ఇగో తన మీర రక్షణ దయచేమో నజరని ఇస్తున్నాం పెట్టాడి పెట్టిన తండ్రి అలాగే తండ్రి సరిత సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నా ప్రభా బ్లడ్ క్యాన్సర్ నుండి విడుదల దయచేయని ప్రభా ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఇగో తండ్రి కుటుంబం అంత రక్షణలోకి వచ్చి సహాయం దండి ప్రభా ఆ పాప దోష కడగండి శుద్ధి కర్జుడు ప్రభా పితృపరపారే ప్రతి దోషాల పాపాలన్నీ కొట్టిపారేను ప్రభా వీళ్ళు సంపూర్ణ స్వస్థత ఉంది స్వస్థత ఆ గారికి దయచేయని ప్రభా ఆ సిస్టర్ గారిని కుటుంబం అంతా ప్రభ నీ సన్నిధికి రావాలి ప్రభా నిన్నారాధ్య కృపను దయచే ప్రభా ఇదిగో తండ్రిని కన్నెట్టి నాట్యంగా మార్చే దేవుడు ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళు నాట్యంగా మార్చిన ప్రభావ ఎక్కడ స్వస్థత లేదు ప్రభావ కేవలం మీ దగ్గరే స్వస్థత ఉంది ప్రభా మీరే స్వస్థత దయచేయండి ఆ కుటుంబంలో ఒక పనులకు శాంతి సమాధి నెమ్మది దయచేయండి ప్రభావ వాళ్ళు రక్షణకు వచ్చినట్టు సహాయం తెచ్చండి ప్రభా అలాగే తల్లి లక్కీ పాపు గురించి ప్రార్థిస్తున్న ప్రభావ ఆ కాలు బోన్ పెరకుండా మీరే ముట్టండి స్వస్థపచ్చిన ప్రభావ ఇదిగో తండ్రి ఆ చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వేసి ప్రభా ఆ బిడ్డను ముట్టండి ప్రభా కాలు రిస్టారేషన్ దండి ఆ బిడ్డను బట్ట కుటుంబం అంతా రక్షణకు వచ్చినట్టు సహాయం తెచ్చండి ప్రభా ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళాలి ప్రభా ఇదిగో తండ్రి మంచిగా ఇదిగో తండీ మంచిగా ప్రభా అలాగే బైబుల్ చోట పాటలు పడాలి నామును మంపరిచి గనపరచాలి ప్రభా ఇదిగో తండ్రి వస్తే ప్రభా తల్లి తనకు కొన్న దుఃఖాన్ని తీసి పారండి ప్రభా దుఃఖాన్ని కన్నెంట్టి నాట్యంగా మార్చండి వేస్తే ప్రభా నీ దగ్గర సంపూర్ణ స్వస్థత ఉంది ప్రభా మీరే సంపూర్ణ స్వస్థ దయచండి ఆ బిడ్డను ప్రభా మీ సేవలో వాడకుండా కుటుంబం అంతా రక్షణకు వచ్చిన సహాయం తెచ్చండి అలాగే శివదాస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో తండ్రి ఆ బ్రదర్ ని జ్ఞాపిక చేసుకొని ప్రభా బ్లడ్ క్యాన్సర్ ను విడుదల తెచ్చండి ప్రభా ఇగో తండ్రి ముట్టండి స్వస్థపరచండి ప్రభా ఇగో తండ్రి ప్రతి ఒక్క అనారోగ్యం విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థ దయచండి రిస్టారేషన్ దయచండి వేసు ప్రభా ఇదిగోతండి నీకు అసాధ్యమైందంటే ఏది లేదు సమస్తం సాధ్యమే ప్రభా ఇదిగోతండి నువ్వు పొందిన గాయలు దొరకస్త ప్రభావ నీకు గాయపడ్డస్తుంత ముట్టండి జ్ఞాపకం చేసుకోండి వేసు ప్రభా ఇదిగోతండి మా కోసం ప్రభా ఈ లోకల్ ఎవరేం చేయలేదు కానీ ప్రభా మా కోసం నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు ప్రభావ ఇదిగోతండి వేసు ప్రభావ మా కోసం నల్ల కొట్ట పడ్డ ప్రభా ఇదిగోతండి ఉమ్మి వేయించుకున్నావు ఎన్నో ప్రభా ఎన్నో అవమానంకుండా పోయినావు ప్రభా ఇదిగోతండి ఇవన్నీ మా కోసం చేసావు ప్రభావ ఇదంతా తెలుసుకునేటట్టు సహాయం దండి ప్రభా నీ ప్రేమను వీళ్ళు గుర్తెరగాల ప్రభావ వీళ్ళున్న రాత్రిని తీసి మాసు దయచండి ప్రభా నిన్న ఆరాధ్యక రూపం దయచేయండి ప్రతి ఒక్క అనారోగ్యం విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థ దయచేడు ప్రభావ నువ్వే సత్యం నువ్వే మార్గం నువ్వే నిజము అని తెలుసుకో కృపను దయచేయండి ప్రభావ నిన్న ఆరాధిక కృపను దయచేయండి ప్రభావ ప్రతి ఒక్క బలంతను విడుదల సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా అలాగే తండ్రి బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా బ్రదర్ జ్ఞాపకం చేసుకుని ప్రభావ మంచి జాబ్ వచ్చేటట్టు సహాయం దయచేయండి ప్రభా ఇక తండ్రి బ్రదర్ జీవితం ఆపేన మేలు లు రిలీజ్ చేయండి ప్రభా ఇదిగోతండి యసు ప్రభా ఇంకా నీ సేవలు వాడుకోండి ప్రభా ఇదిగోతండి నీ ఆత్మ ఫలాలు ఫలించాలి ప్రభా నీ కృపావరాలు తను నింపండి ప్రభా ఇదిగోతండి యసు ప్రభా నశి నశించి ఆత్మజాలగా కుటుంబం సహాయం దయచండి యసు ప్రభా తన భార్య జ్ఞాపకం చేసుకుని ఉన్న నుండి విడుదల దయచేండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఇదిగోతండి ఆ కుటుంబం అంతా నీ సేవలో వాడుకుని ప్రభావ ఇదిగోతండి అలాగే తండ్రి ఏసు ప్రభ మంచిగా సేవలో వాడబడి కృపక్ష దయచేయండి ప్రభా ఇదిగో తన ఉద్యోగంశులు మీరే ఘనకారం జరిపించి ఇదిగో తను మీరే తోడు ప్రభా ఇదిగో తను మీ యొక్క సాక్షి నిలబెట్టుకోండి అలాగే తను హానింకా పాప గురించి ప్రార్థిస్తున్నాడు ప్రభా హైషోగర్ణ విడుదల దయచేయండి ముట్టండి స్వస్థపచ్చని ప్రభా ఏసు ప్రభా ఇదిగో తన పాపని నాకు కొన్ని చేసుకుని విడుదల దయచేయండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభావ మీరు పొందిన గాయల్లో స్వస్థత ఉంది ముట్టి స్వస్థపచ్చండి ప్రభా ఆ బిడ్డను బట్టి ఆ కుటుంబంతో రక్షణకు వచ్చిన సాయంత్రాల కుటుంబం ఆగిపోయిన రిలీజ్ చేయండి ఏసు ప్రభా ఇదిగో తను ప్రభా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నా ప్రభా బ్రదర్ ప్రభా లంగ్స్ లో ప్రాబ్లం ఉందంటే ప్రభా కిడ్నీ ప్రాబ్లం అవన్నీ ప్రభా అటన్నిటి బలహీన నుండి విడుదల దయచేడు ప్రభావం అన్నంత బాగుంటుంది అరకాల వరకు ముట్టండి స్వస్త పచ్చని ప్రభా అపదోషాలు కడగండి శుద్ధీకరించి మీరు రెక్కలు చట్టం భద్రపచ్చండి వేసే ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభా నువ్వు పొందా కాదు దాస్తి కాబట్టి ముట్టి స్వస్థపచ్చండి వాళ్ళు శుద్ధి కాచు ప్రభా ఇదిగో తండే నువ్వే సత్యం నువ్వే మార్గం తెలుసుకోవాలి ప్రభా ఇదిగో తండ్రి ఆ కుటుంబం అంతా రక్షణకు ఇదిగో తండీ అలాగే తండ్రి ఎసుకిస్తున్నా అమలు అడుగుతున్నాం ప్రభా అలాగే తను బ్రదర్ గారి గురించి ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా బ్రదర్కే కాలుకి యాక్సి యాక్సిడెంట్ అయితే ప్రభావ కాలు విరిగిందంట ప్రభా ఇదిగో తన్ని ఎన్ని విరిగిన ఎంకలను కట్టే దేడు ప్రభా ఇదిగో తండ్రి జీవం గల దేడు ఆ జీవం వాళ్ళ శరీరంలో దండి వేసు ఇదిగో తండ్రి వేసూ ప్రభా నీ జీవం ఇదిగో తను తన శరీరంలో దయచని పాబా ఇదిగో లేసి మళ్ళీ తిరిగి నడవాలి ప్రభా నీ యొక్క సాక్షి నిలబెట్టుకోండి ప్రభావ ఇదిగో తండ్రి ఎవరి కసం ఎంత కాశత్తులు చోటికి కొన్ని నీ యొక్క పనులకు శాంతి సమాధానం నింపండి ప్రభా ఇదిగో తండ్రి నీ ఎందు భయపత్రిక జీవించాలి ప్రభావ ఏసేపు వాళ్ళు జీవించే కృపణం దయచేయండి ప్రభా ఆ కుటుంబం అంతా రక్షణకు వచ్చినా సహాయం తెచ్చండి ప్రభావ వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ దయచేయండి ప్రభావ ఇదిగో తండ్రి అలాగే తండ్రి చిన్న గారి గురించి ప్రార్థిస్తుంది జన్మ బ్రదర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో తండీ ఆ బ్రదర్ని ముట్టండి స్వస్థ పాచని వేసిన ప్రభా ఆ కళ్ళలోచి పొందిన గాయంతో స్వస్థని ప్రభా నీ ముట్టండి స్వస్థ పాచని ప్రభా ప్రతి ఒక్క శోధన కీడు కొట్టి పారండి ప్రభ తిరిగి లేవాలే ప్రభా ఇగో తండ్రి వాళ్ళ కర్నెటి నాట్యంగా మార్చండిసు ప్రభా ఇదిగో తండ్రి తన చెల్లి ఆవిష్లు మీరే తోడన ప్రభ మీరే సహాయం తెచ్చండి సు ప్రభా ఇదిగో తండే వాళ్ళు ఎన్నో ప్రభా హృద్ధి తండ్రి దుఃఖంతో పోతున్న ప్రభా అక్క దుఃఖాన్ని కన్నిటి నాట్యంగా మార్చండి ప్రభావ తనే నీకు ఆ సాధ్యం అందంటే ఏది లేదు సాధ్యం ప్రభావ ప్రతి ఒక్క బల త్రివిడలు దయచేయండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి వాళ్ళ తల్లిని కన్నిటి నాట్యంగా మార్చండి ప్రభావ ఆ కుటుంబం అంతా నీ సేవలో వాడుకోండి ప్రభావ ఇదిగోతండి వేసే ప్రభావ మా ప్రార్థలు ఏ విధంగా ప్రభా పో ప్రభావ ప్రతి ఒక్క దానికి మీరు సమాధానం ఇచ్చే దేవుడు ప్రభా ఇదిగోతండి ప్రార్థించారు ప్రతి ఒక్కరి జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిపించండి వేసే ప్రభావ ఇదిగోతండి వాళ్ళు ప్రభు అస్వస్థత పొందుకొని సన్నిధికి రావాలి ప్రభావ ఇదిగో తండ్రి రోగాలతోటి ప్రభావ ఒక్కసారి లోకం విడిచిపెట్టిపోతే ప్రభా ఇంక మా జీవితాలు కట్టుకోవడానికి ఏముండదు ప్రభావ ఇదిగో తండీ ఇదిగో తండ్రి మేము సజీవం ఉన్నప్పుడు ప్రభా మా జీవితాలు కట్టుకోవాలి ప్రభావ వీళ్ళందరూ జీవితాలు కట్టుకునేట్టు సహాయం తెచ్చండి ప్రభావ ఇదిగో తను వాళ్ళ సంపూర్ణ స్వస్థత అను గ్రహించండి ప్రభావ ఇదిగో తండ్రి తిరిగి లేవాలి ప్రభా ఇదిగో తండ్రి వాళ్ళని సేవ చేయలేదు ప్రభా రేపు ప్రభా నువ్వు ఒక ఉద్దేశంతోనే ఈ లోకంలోకి పంపించవు ప్రభా ఇదిగో తన ఉద్దేశాన్ని వీళ్ళు ప్రభా సఫలపరిచాలే ప్రభా అటువంటి కృపను వీళ్ళకి దయచండి ప్రభావ ఎంతో మంది ప్రభావ నశిపోత్మలక్షించి ఆత్మజాలలో వీళ్ళు ఉండేటట్టు సహాయం తెచ్చండి వేసు ప్రభావ ఇదిగోతండి రాకటి బాగు సమీపంగా ఉంది ప్రభావ ఇదిగోతండి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వీళ్ళందరినీ స్వస్థపరచండి ప్రభావ ఇదిగోతండి వీళ్ళని గొప్ప సాక్షిగా నిలబెట్టి ప్రభావ మీ పనిలో మీ పరిచయలు వాడుకోమని ఇదిగోతండి విజ్ఞాపం చేస్తున్న ప్రతి ఒక్క అంశానికి జవాబు తొందరగా పొందుకోవాలి ప్రభావ మేము సమాధానం పొందుకోకుండా అడ్డగిస్తున్న ప్రత్యేక సైతాన్ని అందకాశిస్తున్న పాత్ర బంధిస్తున్న ప్రభావ మీ యొక్క పలు విషయానికి సమాధానం నింపండి మేము తొందరగా సమాధానం పొందుకొని కృపం దయచేయమని ఇగో తండ్రి వేసే ప్రభా ఈ రాత్రి కాల సమయం ప్రతి ఒక్కరికి మంచిగా ప్రభా మంచి నిజం దయచండి ప్రభావ ఎవరెవరైతే ప్రభా అలిసిపోయినారో వాళ్ళకి అందరికి రిస్టారేషన్ దయచేయండి ప్రభావ ఇగో తండ్రి వేసే ప్రభావ వాళ్ళ జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిపించమని ఇగో తండే మీ చేతులకే అప్పు చెప్పుకుంటూ మీ పాదాల దగ్గర మోర పెడుతూ ఏసే అది పశుధనామంలో అడిగి పెడుకుంటున్నాం ప్రీ తండ్రి ఆమె థ్యాంక్ యూ ఒక ప్రెజలో చంద్రశేఖర్ అయినా ప్రెసిడో మన ప్రభు అయిన ఏక కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడలుగాక ఆమె అందరికీ ప్రైజ్ లాడ్